సంకీర్తన మాని ఓనమ్మి ఒక్క మనుజుడు వారి దాటి నానార్థములు గూర్చి నటించగాను దానవారి కృప నమ్మి తగిన సంసార వార్ధిలోను జొచ్చి దాటి గెల్వలోకులకుచెల్ల జుట్టెడు ఇనుమునమ్మి సురిదినొక్కడు భూమి గట్టిడి భయములెల్ల గడవగాను నెట్టన చక్రాయుధుని నిజనామమి నమ్మి తట్టిభవ భయములు తరిదాట చల్లదా వేలడు దీపము నమ్మి వెడగు చీకటి బాసి పోలిమి నొక్క నరుడు పొదలగాను ఆలించి శ్రీవెంకటేశుడు ఆత్మలో వెలుగగాను మేలిమి ఆదని గురిచి మెరయంగ